ోతి శ్రీ మధ్వాచార్య భారతీయ ఆధ్యాత్మిక జీవితం ప్రపంచాన్నే సంమోహన పరిచేది భారతీయ ఋషులు దార్శనికులు విశ్వమానవ సౌఖ్యం కోసం మానవుడి పరమోన్నతి కోసం ఆలోచించారు తప్పించారు ప్రబోధించారు తత్వం సామాన్యుడికి బహుదూరం ఇదే పరమసత్యమన్న నిర్ధారణ కూడా అసాధ్యం అనంతమైన ఆలోచన అన్వేషణ నిరంతరం సాగుతూ ఉండేవి వేదాలు ఉపనిషత్తులు ఈ అన్వేషణ ఆలోచనల ఫలాలే ఇవి సత్యాన్ని కథన రూపంలో దర్శించే దర్శింపజేసే ప్రయత్నం చేశాయి ఈ అన్వేషణలో భాగాలైన బౌద్ధ జైన దర్శనాలు కొంతకాలం వైదిక దర్శనంపై తెరవేశాయి మళ్లీ వైదిక తాత్వికతకు పురా వైభవాన్ని తెచ్చిన వారు త్రిమతాచార్యులు శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు గత కొన్ని శతాబ్దాలుగా ఆచార్య శంకరుల అద్వైతం ఆచార్య రామానుజుల విశిష్టాద్వైతం ఆచార్య మధ్వల ద్వైతం తాత్విక లోకాన్ని ప్రకాశవంతం చేసిన గొప్ప దర్శనాలు భారతీయ తత్వశాస్త్రానికి ఈ ముగ్గురు మహోన్నత మతాచార్యులు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు శ్రీ మధ్వాచార్యులు తనకు పూర్వం ప్రచారంలోకి వచ్చిన అనేక సిద్ధాంతాలను ఖండించి ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రతిష్ఠించారు వ్యాస మహర్షి రచనలకు గొప్ప వ్యాఖ్యానాలు రచించారు వాటికి పలువురు చేసిన కువ్యాఖ్యానాలను ఖండించి తన సిద్ధాంతాలకు వ్యాస మహర్షి రచనల నుండే ప్రమాణాలను చూపించి తనదైన సువ్యాఖ్యలతో పునరుజ్జీవింపజేశారు శైషవదశి నుండే అసమాన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన మధ్వాచార్యులు ప్రజ్ఞాపూర్ణులు క్రీస్తు శకం పదకొండు వందల మధ్య జీవించిన శ్రీ మధ్వాచార్యులు ఈ ప్రపంచం చూసిన అద్భుతమైన దార్శనికులలో ఒకరు వారు సకల వేద శాస్త్ర విద్య కళా భాషా పారంగతులు పూర్ణ ప్రజ్ఞ సార్థక నామధేయులు వేదోపనిషత్తులు రామాయణము భాగవతము మహాభారతాది మూల గ్రంథములలోని సారాన్ని విశిష్టమైన రీతిలో ఆవిష్కరించి విద్వద్భూతిగా అందించారు అందుకే వారి గ్రంథాలను మూల గ్రంథాలని అంటారు బాల్యము నుండి వారి జీవనం అద్భుతములతో కూడినది పండిత పామురుల ఊహల కందని మహిమలతో సర్వతోముఖ వ్యాప్తి కలిగినది శ్రీ మధులు ప్రతిపాదించిన సిద్ధాంతము మానవ నిత్య జీవనమునకు అతి ముఖ్యమైనది అది ఇహపరముల సుఖ సాధనములకు మార్గదర్శనం చేయగల కల్పవృక్షము కామధేయము ఇంతటి అద్భుత వ్యక్తి యొక్క జీవనము సాధనముల మహాత్మ్యము ఈ జగత్తుకే కాక వారి సిద్ధాంత అనుయాయులకు సహితము తగిన రీతిలో తెలియదు వారి జీవిత చరిత్రకు సంబంధించి ప్రథమ సమాచారం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకుర్మంలోని ఒక శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది ఆ తరువాత నారాయణ పండితుల సుమధ్వ విజయము వారే రచించిన అణుమధ్వ విజయము అనే సంగ్రహము తిరిగి దాని వివరణ కొరకు రాసిన భావ ప్రకాశక గ్రంథాలు మధ్వాచార్యుల సమగ్ర జీవనము ఇతర విషయ వివరణలకు సంబంధించి ప్రమాణపూర్వకమైన గ్రంథాలు శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యులైన హృషికేశ్ తీర్థులు సంప్రదాయ పద్ధతి అనే గ్రంథంలో మధ్వాచార్యుల వారి జీవిత విశేషములను మరింత విపులీకరించారు అయితే ఇవేవి శ్రీ మధ్వల గురించి తెలుసుకోవాలన్న సామాన్య జిజ్ఞాసులకు అందుబాటులో లేవు ఈ లోటును పూరించడానికి డాక్టర్ వ్యాసనకరే ప్రభంజనాచార్య గారు శ్రీమధ్యుల గురించి ఇంతవరకు వెలువడైన గ్రంథాలను పరిశోధించి అనేక స్థలములను స్వయంగా పర్యటించి సంగ్రహించిన శ్రీమధ్యుల మహాత్మ్యాలతో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇది కన్నడ భాషలో ఉన్నది శ్రీమతి గోపికా ప్రసాద్ తన భర్త శ్రీ పివి ప్రసాద్ గారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉన్న పంతొమ్మిది వందల ఎనభై కన్నడ భాషను నేర్చుకుని ప్రావీణ్యం కూడా సంపాదించి ఆ భాషలో ప్రచురితమైన మధ్వసిద్దాంత గ్రంథాలను దాస సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తూ శ్రీ సత్య ప్రమోద ద్వైతా సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా అమూల్యమైన మధ్వసిద్దాంత సాహిత్యాన్ని సరళమైన తెలుగులో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో పూర్ణ ప్రజ్ఞులైన ఆచార్య గురించి తెలుగు వారందరూ కూడా తెలుసుకోవాలన్న తలంపుతో కన్నడంలో డాక్టర్ వ్యాసనకరే ప్రభంజనాచార్యులు రచించిన పూర్ణప్రజ్ఞ దర్శన అనే గ్రంథాన్ని జ్ఞానజ్యోతి మధ్వాచార్య పేరుతో తెలుగులో స్వేచ్ఛానువాదం చేశారు దీనిని ఎమెస్కో సంస్థ వారు రెండు సంవత్సరంలో ప్రచురించారు మూల గ్రంథం దాని అనువాద లక్ష్యం గురించి అనువాదకులు శ్రీమతి గోపికా ప్రసాద్ ఏమన్నారో వారి మాటల్లోనే జగద్గురువులైన దార్శనికుల్లో దాదాపు చివరి గొప్ప తత్వవేత్త ద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ మధ్పాచార్యులు అయినప్పటికీ వారి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు హరే ఉద్యమ స్థాపకులు వైష్ణవ సిద్ధాంత మహాప్రచారకులైన చైతన్య మహాప్రభు గౌరంగ శ్రీల ప్రభుపాద గుజరాని భాగవత ప్రచారకులు ఉత్తర భారతంలో వైష్ణవ సిద్ధాంత ప్రచారకులు తాత్వికవేత్తలైన పద్నాభ తీర్థులు నరహరి తీర్థులు మాధవ తీర్థులు అక్షోభతీర్థులు జయతీర్థులు రఘోత్తమ తీర్థులు శ్రీ వాదిరాజులు శ్రీపాదరాయలు వ్యాస తీర్థులు రాఘవేంద్ర తీర్థులు శ్రీ సత్యధ్యాన తీర్థులు శ్రీ సత్యప్రమోదులు శ్రీ సత్యాత్మ తీర్థులు శ్రీ విశ్వేశతీర్థులు శ్రీ బండారెరే మఠాధీసుల వంటి గొప్ప తత్వవేత్తలెందరినో ప్రభావితం చేసిన ఘనత శ్రీ పూర్ణప్రజ్ఞలేని మర్పాచార్యుండే వీరి తత్వజ్ఞానం కన్నడ దేశంలో దాస సాహిత్యంగా ప్రఖ్యాతి చెంది ద్వైత వైష్ణవ సిద్ధాంతం వాడవాడలా వ్యాపించి కులాతీతంగా ప్రచారంలోకి వచ్చింది అయితే శ్రీ మధ్యుల సిద్ధాంతానికి శంకర రామాన్యులతో పోలిస్తే రావలసినంత ఆదరణ రాలేదేమో అనిపిస్తుంది దీనికి ఒక ముఖ్య కారణం ఈ సిద్ధాంతాన్ని అవలంబించే వారు మధులుగా పిలువబడి ఆచార వ్యవహారాలకు సంబంధించి అత్యంత కట్టుబాట్లను పాటిస్తూ ఉండి సమాజంలోని ఇతర వర్గాలతో మత సంబంధిత విషయాల్లో కలివిడిగా లేకపోవడమేవన్నీ అనిపిస్తుంది మధ్వాచార్యుల తత్వ వారు రచించిన తాత్విక గ్రంథాలు వ్యాస హిత్యానికి వారు రచించిన భాష్యాలు తాత్పర్య నిర్ణయాల్లో సామాన్య సాధకు నుండి సన్యాసుల వరకు వారి వారి ఆశ్రమ ధర్మాలు ఎలా నిర్వర్తించాలో ముక్తి సాధనకు మార్గం ఏమిటో భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంసారంలో ఉన్న మనం ఏం చేయాలో అన్న విషయాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి వారి వారి యోగ్యతలను అనుసరించి ఎలా సాధన చేసుకోవాలో సూచించారు గత కొన్ని శతాబ్దాలుగా శ్రీ మధ్వాచార్యుల వారి రచనలు ఆ రచనలపై వచ్చిన భాష్యాలు టీకలు వివరణలు పండితులకు మాత్రమే కాక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్న మహోన్నత లక్ష్యంతో శ్రీ వాదిరాజులు శ్రీ వ్యాసరాయలు శ్రీ పురందరదాసులు శ్రీ జగన్నాథ్ శ్రీ విజయదాసులు శ్రీ గోపాల్దాసుల వంటి ఎందరో మఠాధిపతులు పండితులు దాసులు మధ్యుల ద్వైత సిద్ధాంతాల్ని కర్ణాటక కన్నడ భాషలో రచింపబడిన సులాదులు సంకీర్తన రూపంలో కొంత ప్రచారం చేసిన అవి చాలా వరకు సాహిత్య సంగీత ప్రచారంగానే మిగిలిపోయాయి తప్ప తాత్విక ప్రపంచంలో చూపించాల్సిన ప్రభావం చూపించలేదు కొన్ని దశాబ్దాలుగా మధ్వ పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొందరు దార్శనికుల నిరంతర కృషితో చాలా ద్వైత గ్రంథాలు కన్నడ భాషలో రచింపబడి ప్రచురింపబడి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి కానీ తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ లో కానీ తమిళం మాట్లాడే తమిళనాడులో కానీ శ్రీ మధ్వల సాహిత్యం ఆయా భాషల్లోకి అనువదింపబడి వారి సిద్ధాంత ప్రచారానికి తగినంత కృషి జరగలేదు ఈ మధ్య కాలంలో ఉత్తరాది మఠాధీసులైన శ్రీ సత్యాత్మ తీర్థులు శ్రీ విశ్వమాధ్వ మహాపరిషత్తు శ్రీ పేజావూర్ మఠాధీసులైన శ్రీ విశ్వేశ్వీల ఆధ్వర్యంలోని శ్రీ అఖిల భారత మాధ్వ మహామండలి తిరుచానూరులోని శ్రీమన్ మధ్వ సిద్ధాంత ఉన్నాహిని సభ ఆధ్వర్యంలోను మేము స్థాపించిన శ్రీ సత్యప్రమోద ద్వైత సేవా సంస్థ ఆధ్వర్యంలోను ఇంకా కీర్తిశేషులు కాశీ కృష్ణాచార్యులు కీర్తిశేషులు మానూరి నారాయణ రావు వంటి ప్రముఖుల ద్వారాను కొన్ని గ్రంథాలు తెలుగులో రచింపబట్టానికి ప్రచురింపబట్టానికి కొంత కృషి జరిగింది కన్నడ దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాలుగా డాక్టర్ వ్యాసంకరే ప్రభున్నాచారి గారు శతాధిక ద్వైత గ్రంథాలు రచించి వ్యాసమర్భ మండలిని స్థాపించి వాటిని ప్రచురించి ఎనలేని సేవ చేస్తున్నారు వారి గ్రంథాలను దాదాపు పది వరకు మా సత్యప్రమోద ద్వైత సేవా సంస్థ తెనిగించి ప్రచురించడం జరిగింది ఆ క్రమంలో తెలుగులో సమగ్రమైన ఖచ్చితమైన మరి జీవిత విషయాలను వివరించే గ్రంథం సామాన్యులకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో శ్రీ వ్యాసంకరే ప్రబంధాచారి గారి పూర్ణ దర్శన కన్నడ గ్రంథం ఆధారంగా తెలుగులో స్వేచ్ఛానువాదం చేసి అదృష్టం నాకు కలిగింది దీని ప్రచురణ కూడా మా సంస్థ ద్వారా చేయవలసి ఉన్నది కానీ మేము ప్రచురించిన ఇతర రచనల ఇది కూడా మధ్యులకే పరిమితమైపోతుందో అన్న సందేహంతో ప్రసిద్ధ సంస్థ ద్వారా ప్రచురణ చేసినట్లయితే అది మధ్యవేతుర్లకు కూడా అందుబాటులో ఉండగలదని భావిస్తున్న సమయంలో ఎమస్కో సంస్థ అధిపతి శ్రీ విజయకుమార్ గారు ఆ బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించటమే కాక సమర్థవంతంగా నిర్వర్తించారు వారికి ధన్యవాదాలు ఈ గ్రంథ రచనలో ఎప్పటికప్పుడు అవసరమైన సలహా సహకారాలు అందించిన మా గురువులు శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారికి అలాగే చదివే వారికి ఆసక్తి కలిగేలా ఉచితమైన మార్పులు చేసిన శ్రీ జి వల్లీశ్వరు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే గ్రంథాన్ని పఠన రూపంలోనే కాక శ్రవణ రూపంలో కూడా ఇప్పుడు మీకు సమర్పిస్తున్నాను ఈ శ్రవణ రూప శ్రీ కొండూరు తులసీదాసు గారికి నా ధన్యవాదాలు తెలుగు ప్రజానీకానికి శ్రీ మధ్ల జన్మరహస్యం మహిమా వారి తత్వ విచారాలు శ్రీ వేదవ్యాసుల ఆంతర్యం తెలియడానికే ఈ శ్రవణం దోహదకారి అవుతుంది అలాగే శ్రీ మధ్లు ప్రతిపాదించిన విష్ణు సర్వోత్తమత్వ వాయు జీవోత్తమత్వ సిద్ధాంత ప్రచారానికి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ అలా కావాలని కోరుకుంటూ ఆ శ్రీనివాస్ ప్రార్థిస్తున్నాను అది శ్రీమతి గోపికా ప్రసాద్ గారి ఆకాంక్ష రండి ఇప్పుడు ఈ గ్రంథాన్ని శ్రవణ రూపంలో ఆలకించడం ద్వారా ఆ జ్ఞాన జ్యోతిని మనము దర్శించి జ్ఞాన సంపన్నులము పునీతులము అవుదాం భవదీయుడు కుండూరు తులసీదాస్ హరే శ్రీనివాస